ఇది తప్ప ఇంక దేవిస్తుందో అదే అగ్నిపర్వతం ఇది నేను తెలుసుకుందా ఒక రా అగ్నిపర్వతం అని చెప్పేసి అంటాడు వాడు అగ్నిపర్వతం చూపిస్తాను రండి అని విమానం ఎక్కించి తీసిరాదు ఏ పర్వతం అగ్ని అదే చూసి రావడం నేను అడిగాను హవాయి తీసుకొచ్చావా అగ్నిపర్వతం చూపిస్తానని జ్వాలాముఖి చూపిస్తానని హవాయి పట్టుకొచ్చాడు శాన్ ఫ్రాన్సిస్కోలో విమానం ఎక్కితే ఐదారు గంటల తర్వాత మీరు జట్ లాగి మరోటి మరోటి కడుపులో తిప్పుడు ఫుడ్ ప్రాబ్లం ఒక సమస్య కాదు ఈ సమస్యలన్నీ దాటి హవాయిలో దిగి అక్కడ యూనివర్సిటీలో లెక్చర్ హవాయిలో ఇండియన్ రీసెర్చ్ ఇండియన్ కల్చర్ చాలా ఎక్కువ అక్కడ యూనివర్సిటీలో మన ప్రొఫెసర్స్ వాళ్ళు ఉంటారు నాలాంటి పూర్తిగా ఎవరైనా వెళ్తే అక్కడ యూనివర్సిటీలో క్లాసెస్ జరిగి సో వెళ్ళి అవునండి జ్వాలాముఖి చూపించండి అంటే ఒక అయిన బస్సులో ఎక్కి జ్వాలముఖి చూపి బస్సులో ఎక్కి జ్వాలముఖి బస్సులో దూరం వెళ్ళాక అక్కడ అక్కడ ఇక్కడ నిలబడి ఎత్తైన తోటలో రోడ్ నిలబడి అది కూడా జ్వాలాముఖి ఏదండి వెళ్ళి జ్వాలి అదే జ్వాలాముఖి ఇక్కడ ఇంత దూరం వచ్చి పొరవతో వల్లి వాళ్ళు ధూమా చిన్న మంచి అన్నం భట్టు అనేది రాసేయడం తర్కసంగ్రహ ఎప్పుడో కుర్రాలుగా ఉన్నప్పుడు చదివాం పర్వతో వంధిమాన్ ధూమా అక్కడికి కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసి అగ్నిపర్వతం దగ్గరికి వెళ్తే పర్వతో వంధిమాన్ ధూమాండి సో ధూమము లింగము లింగం ఉండాలి లింగం అంటే కంటితో చూసింది దాన్ని బట్టి బుద్ధితోటి మీరు చేసింది ఇప్పుడు ఆత్మస్వరూపానికి లింగం ఉండదు ఆత్మ నుంచి పోవేమీ రాదు ఆత్మకి అలా ఫ్లాష్లు ఇవే లే ఉండవు ఇలా ఫ్లాష్లు ఉంటే అది కూడా ఫ్లాష్ కనపడింది నాకు పరమాత్మ కనపడింది అంటారు ఆత్మకి ఫ్లాష్లు ఏ ఉండవు స్వామి చెప్తారు ఆత్మకి అనాహత శబ్దం కుచి మీద అంటే హిందీలో అనాహత శబ్దంటారు అంటే లోపల నుంచి శబ్దం వస్తుంది అది ఆత్మకి యొక్క శబ్దం మామూలుగా బయట శబ్దం అంటే మీరు కొట్టాలి దేన్నైనా ఆహత ఎన్నో డో దో ఢోలో మధ్యలో ఇలాంటి వెళ్ళేలా కొట్టాలి లోపల ఇంకేం కొట్టి ఉండదు కాబట్టి అనాహత కొట్టకుండా వచ్చి శబ్దం అది ఆత్మ నుంచి వస్తుంది అంటే స్వామీజీ అంటారు నో అనాహత శబ్దం ఆత్మ నుంచి రాదు అని అంటారు కాదండి బాబు వాళ్ళు ఎవరో రాశారంటే ఆత్మ నుంచి శబ్దం రాదు శబ్దం వస్తే శబ్దం లింగం శబ్దం లింగం అవుతుందిగా ఆత్మని లింగము ఏమీ లేవు లింగమే లేకపోతే అనుమానము ప్రవర్తిళ్ళదు అనుమానం ప్రవర్తిల్లాలంటే లెంగం ఉండాలి కాబట్టి అనుమానానికి ఆత్మ విషయమే కాదు విషయమే కాదనప్పుడు విరోధం ఉండదు అనుమానాన్ని సపోర్టు చేయదు అనుమానానికి విరోధము ఉండదు ప్రత్యక్ష విరోధం ఉండదు అనుమాన విరోధం ఉండదు ఆగమ విరోధం ఉండదు ఇవన్నీ చెప్పుకొచ్చారు ఏతేనా ఆగమ విరోధ ప్రత్యుక్త సో అదం ప్రత్యక్ష అనుమాన విరోధములు లేవని చెప్పుట తర్వాత కర్మకాండ విషయాలు వేరే అది కూడా చూసాం మనం ఆగమ విరోధము కూడా లేదు అని చెప్పి నిరాకరించడం అయితే ఆ కర్మకాండ వాక్యాలు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటాయి ఇప్పుడు కామ్యకర్మలు విధించేటువంటి సెక్షన్ ఉంటుంది నేను మీకు చెప్పాను వేదంలో కామ్యకర్మల సెక్షన్ ఆ సెక్షను మీరు కోరికలను కోరుకోండి అని చెప్పదు కోరికలు మంచివి అని చెప్పదు కోరికలు మిథ్యాజ్ఞాన ప్రభావములు అంటున్నారు శంకరులు కోరికలు అజ్ఞానం నుంచి పుడతాయి భ్రమ నుంచి పుడతాయి కోరికలు మిథ్యాజ్ఞాన ప్రభావములు అని కూడా చెప్పదు అని చెప్పదు కోరికలు మిథ్యాజ్ఞాన ప్రభావములు కనుక కొని విధించడం మానేస్తుందా మానేది ఓ మంత్రం ఒకటి ఉంది వ్యోమా ఆజ్నే భాగినగుం సంతమథ భాగంచి కీరుషతి భాగమేతం కురు మామగ్నే భాగినం కురు ఎప్పుడైనా విన్నారా మంత్రం అయ్యా భాగ్య సూక్తం విన్నారా దాంట్లో ఆఖప వస్తుంది భాగ్యసూక్తం మన వైదిక సూక్త మధ్యలో ఉంది మంత్రం ఓ అగ్ని యహ అంటే నన్ను భాగినము సంతం భాగము కలవాడనే ఉండగా అభాగం చికీరుషతి నా భాగాన్ని కొట్టేద్దామని వాడు ప్రయత్నం చేస్తున్నాడో వారికే భాగం లేకుండా చేసి నా భాగం నాకు నిలబెట్టుము అని మనం ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థమైపోతుంది యోమా ఆజ్ఞే భాగ్యగు సంతమ భాగం సంతం అథ అభాగం చికీరుషతి నాకు భాగం లేకుండా చేద్దాం అనుకుంటున్నాడు అభాగమగ్నేతం అభాగమగ్నేతం కురు వాడికే భాగం లేకుండా చెయ్యి మామగ్నే భాగినంకుడు వాటిని నన్ను భాగము గలవాడిగా చేయి స్వాహ ఇప్పుడు నీది నాది అనే తేడా ఏమీ లేదు అంతా ఈశ్వరుడిదే నాది అన్నది ఏదీ లేదు అనే వాడిని ఉద్దేశించి ఈ మంత్రము ఏమైనా చెప్తుందా ఏమీ చెప్పదు చెప్ప నా భాగం నాకు ఉండాలి వాడు కొట్టేస్తే నేను ఒప్పుకోను అని ఒకడు ఉన్నాడు వాడికి తగ్గట్టుగా చెప్తున్నాడు అంటే ఆ భాగంలో అక్కడ ఆ సెక్షన్లో అది అలాగే ఉంటుంది దాన్ని చూపెట్టి నీవు ఆత్మజ్ఞానానికి అది విరోధము అని అలా మొదలుపెట్టడం సరికాదు అది విరోధం కాదు ద్ నాట్ అపోజిట్ టు ఎనీథింగ్ దీజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీథింగ్ ఆత్మజ్ఞానం దాని ప్రభుత్వదే మీకు కామనలు అజ్ఞాన కల్పితములు అది మీకు తెలిసిందనుకోండి ఈ కామ్యకర్మలన్నీ కూడా డ్రాప్ అయిపోతాయి వాటికి ఇంకా అసలు మనుగడ నిలకడ ఏమీ ఉండదు ఆ స్థితికి వచ్చిన వాడు ఆ భాగాన్ని వదిలిపెట్టేస్తాడు దీంతో విరోధమేమీ లేదు యదు ఇంకొకటి మిగిలి ఇంకొకటి మిగిలి ఉంది ఏదో గురువు శిష్యుడు శాస్త్రము శిక్షణ మరి ఈ భేదం ఉంటుందా ఉండగా గురువు గారు ఉన్నారు శిష్యుడు ఉన్నారు గురుగారు పైన కూర్చుంటారు శిష్యుడు కింద కూర్చుంటారు పదాభివందనాలు చేస్తారు ఇచ్చేస్తారు వచ్చేస్తారు ఏవేవో చేస్తూ ఉంటారు ఒకప్పుడు గురువు గారికి అభిషేకం కూడా చేస్తారు ఒక ఆయన అన్నాడు ఎరా శివుడు అంటే రాయి కాబట్టి అభిషేకం మీ మొహం ఇచ్చా ఎంత అభిషేకం చేసినా అలా పడతాడు మీరు నాకు అభిషేకం మొదలుపెడితే నువ్వు ఏం చెయ్యి ఏది రాయి తిరిగి వస్తే నేను కూర్చోలేకపోతున్నాను బాబో ఏం దళపెట్టి శివుడు అయిపోయాడు కాబట్టి ఆయన అలాగా గురువు గారు నేను ఒకసారి చూశాను కొంచెం స్వామీజీని ఒక ఆయన ఇంటికి పిలిచాను స్వామీజీ పిలిస్తే వెళ్తారు జంటరల్గా పిలిస్తే తప్పనిసరిగా వెళ్తాను వెళ్తే దిక్ష టైం వస్తుంది మేము అందరం ఉన్నాం అక్కడ కొన్ని ఇంకా ఈ పాటికి వడ్డించే ప్రయత్నం ఏదైనా చేయొచ్చా పాదపూజను మొదలుపెట్టాడు పాదపూజ అంటే మామూలుగా ఏదో పాదాలు దాంట్లో పెడితే రెండు పువ్వులు వేసి దగ్గర పెడతాడు అనుకుంటే పాదాలు దాంట్లో పెట్టిన తర్వాత పక్కన బుట్ట ఒకటి పెట్టుకుని చేతిలో పుస్తకం ఒకటి పడుతుంది గురువు అష్టోత్తర శత నామావళి స్వామీజీ నాకేసి చూశారు ఏమో ఏమిటి అంటారు నేనేం మాట్లాడలేదు ఆయన మొదలు పెట్టాడు కొడుగాడి నామాలు అద్వైతం లేదా అంత సార్వభౌమాయ అలా కూర్చుకుంటూ కూర్చుకుంటూ నామం చదవడం ఓ పుస్తకం రెండో మూడో లాభాలు అయ్యాక స్వామిగారి ఏమిటి ఇప్పుడు మొత్తం నూట ఎనిమిది సభాలు అంటున్నారా మీరు అనమాట అంటే అవునండి అక్కర్లేదు ఇంకొక రెండు నామాలు చదివేసి ఫినిష్ చేశారు ఏమంటారని నాతోడు అవునండి అందాన్ని కాదు ఫినిష్ చేయించారు కాబట్టి దేవుడు అంటే రాయి అయిపోయి ఉంటాడు కాబట్టి మీరు నూట ఎనిమిది చదివినా వెయ్యి ఎనిమిది చదివినా లక్ష చదివినా మాట్లాడకుండా అలా పొద్దుంటాడు సో గురువు శిష్యుడు భేదం ఉందా లేదా మరి ఆత్మ ఆత్మ ఒక్కటైతే భేదం ఎక్కడి నుంచి వస్తుంది భేదం లేకపోతే మరి గురువు శిష్యుడు ఒకట ఒకటే అని ఉంటావా అని ఇదో పూర్వపక్షం చాలా పెద్ద పూర్వపక్షం ఇది సో ఎదు బ్రహ్మైకత్వే ఎస్మై ఉపదేశస్మా అంటే విడతీస్తే ఎస్మై అవుతుంది ఈ పెద్ద పుస్తకంలో ఎస్మై అని ఉంటుంది పాత పుస్తకంలో ఎస్మా అని ఉంటుంది విడదీస్తే ఎస్మై అవుతుంది ఎస్య ఉపదేశ గ్రహణ ఫలం తదభావాత్ ఏకత్వోపదేశమితి తదే నా నువ్వులో పూర్వపక్షం చెప్పారు ఏమిటంటే ఆ పూర్వపక్షం ఏమంటే పరబ్రహ్మం సత్యము అంటే ఆత్మకి పరమాత్మకి తేడా లేదు అంతా ఒకటే అన్నప్పుడు ఇది ఉపదేశం చేయాలిగా ఈ ఏకత్వాన్ని ఉపదేశం చేయాలి ఎవరి కొరకు దీన్ని ఉపదేశిస్తారు అంటే శిష్యుడు ఎస్యచ ఉపదేశ ఎవడు ఉపదేశిస్తాడో అంటే గురువు ఇప్పుడు దీంట్లో ఉపదేశమును స్వీకరించి ఫలమును పొందవలసిన వాడెవడు శిష్యుడు ఎస్యచ ఉపదేశ గ్రహణ ఫలం ఏమిటి ఫలము మోక్షము ఇప్పుడు గురువు ఆత్మ కంటే భిన్నంగా శిష్యుడు ఆత్మ లేదు నెంబర్ వన్ నెంబర్ అంటే గురువు శిష్యుడి భేదము సమసిపోయింది నెంబర్ టూ ఈ ఉపదేశము పొంది మోక్షము పొందవలసిన అజ్ఞాని అయిన ఆత్మ లేనే లేదు ఆత్మైందే అజ్ఞానం కల్పితమే అజ్ఞాని అయిన ఆత్మ లేదు మరి అంటే ఇప్పుడు ఈ ఉపదేశము పొంది ఏకత్వ జ్ఞానాన్ని పొంది మోక్షము పొందవలసిన పరిచ్ఛిన్న జీవుడు అనేవాడు ఎవడూ లేడు కాబట్టి ఉపదేశ గ్రహణానికి ఫలమే పొందవలసిన వాడు కూడా లేడు కనుక ఈ ఏకత్వోపదేశము ఎందుకు ఇది అనర్థకము ఎందుకంటే ఉపదేశం చేసిన దానికి ఆ ఉపదేశమును పొంది వీడు ఫలాన్ని పొందాడు అనే వ్యవస్థ ఉండాలి ఇక్కడ ఉపదేశము చేసినవాడు చేయబడ్డవాడు ఇద్దరిలోనూ భేదము లేదు ఉపదేశము పొందినందుకును ప్రత్యేకంగా ఫలము లేదు ఎందుకంటే వాడు నిత్యముక్తుడే కనుక వాడు ఎప్పుడూ బ్రహ్మలో ఏకమైన ఉన్నాడు కనుక కాబట్టి ఇది ఒక పెద్ద విరోధము అని అంటే ప్రదిన అది కూడా లేదు ఎందుకంటే అనేక కారక సాధ్యపాత్రియాణం ఓహో ఇది సిద్ధాంతమైనది స్మ ఓకే అనేకకారక సాధ్యవాత్ క్రియాణం కష్టోస్ బ్రహ్మణ నిరుపాధి నోపదేశపదేశ తస్మాపనిషదాను సామర్థిక్యం ఇే అభ్యుపగతమే వా సిద్ధాంతమే చూడండి ఇది మాకు అంగీకారమే అంటున్నారు అభ్యుపగతమే వా ఇది మాకంగీకారేమిటి అంగీకారము ఏమిటి అంగీకారం అంటే ఇప్పుడు క్రియా అనేది క్రియ అనేది అనేక కారక సాధ్యము ఒక క్రియ ఉందంటే కారకములు అనేకం ఉండాలి కర్త కర్మ కరణము సంప్రదానము అపాదానము ఆధారము అనే ఆరు కారణాలు కారకాలు ఉండాలి ఆరు కారకాలు ఉన్నప్పుడు మాత్రమే క్రియ సాధ్యమవుతుంది క్రియ ఉత్పన్నమవుతుంది ఇప్పుడు అన్ని క్రియలకే అదే పరిస్థితి ఇటువంటి స్థితిలో కష్టోద్యోభవతి అదే ఈ ప్రశ్న నువ్వు ఎవరికి వేస్తున్నావని ప్రశ్న ఏమిటి ఉపదేశము చేయువాడు ఉపదేశము చేయబడే చేయబడేవాడు వేరు వేరు అవునా కాదా భేదం ఉండాలా అక్కర్లేదా మోక్షం రావాలా అక్కర్లేదా ఉపదేశం పొందేట అని ప్రశ్న వేసుకున్నాడు కదా ఇప్పుడు ఉపదేశం అనేది క్రియ ఉపదేశం అనేది ఒక క్రియ క్రియ సిద్ధించాలి అంటే అనేక కారకములు కలిసి రావాలి కారకాలములు అనేకం కలిసి క్రియ సిద్ధిస్తుంది ఇప్పుడు ఏ ఈ అనేక కార్యక్రముల చేతనే క్రియ సిద్ధిస్తోంది కనుక ఉపదేశము చేయువాడు ఎవడు దేహమా ఇంద్రియములా మనస్స వాదింద్రియం లేకుండా ఉపదేశం చేయడం కుదడు మనస్స బుద్ధియా లేకపోతే గురువు అనే అహంకారము గలవాడా లేకపోతే ఏది ఉపదేశం చేసింది ఇప్పుడు నువ్వు ప్రశ్న అడుగుతున్నావు కదా ఎవరిని అడుగుతున్నావు దేహరూపంగా ఉన్న గురువుని అడుగుతున్నావా ఇప్పుడు గురువు శిష్యులు వేర్వేరు దేహాలని కాబట్టి ఏకత్వం ఎలా కుదురుతుందని అడుగుతున్నావా గురువు శిష్యులు వేర్వేరు మనస్సులు కాబట్టి ఏకత్వం ఎలా కుదురుతుందని అడుగుతున్నావా ఏమిటి అసలు మీ ప్రశ్న యొక్క అభిప్రాయం ఏమిటి అని ఎదురు ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి అక్కడ తెలుగులో ఏముందో చూడండి క్రియలు అనేకములకు సాధనముల ద్వారా సిద్ధింపజేయబడుము అని నీవు చెప్పేదవు కదా ఈ ప్రశ్న నీవు ఎవరిని ఉద్దేశించి వేస్తున్నావు ఈ ప్రశ్న అంటే ఏమిటి ఉపదేశము వ్యర్థమైపోతుంది కదా అని ప్రశ్న వేస్తున్నాడు కదా పూర్వపక్షి ఈ ప్రశ్నను ఎవరిని ఉద్దేశించి వేస్తున్నావు అంటే దాని అభిప్రాయం ఏంటంటే క్రియను చేసే కర్తలు అనేకము కనుక ఇప్పుడు ఉపదేశం అనే ఉంది దీన్ని చేసేవి ఏమిటేమిటి దేహము వాగేంద్రియము మనస్సు బుద్ధి అహంకారము ఆత్మ చైతన్యము విజ్ఞానం కూడా ఉండాలి ఇన్ని కర్తలు కలిసి ఒక క్రియని చేస్తాయి ఒక గీతలో కూడా పంచ దైవం చేవాత్ర పంచము అనే ఐదు పంక్షములు ఉంటాయి క్రియలో అని చెప్తారు కాబట్టి అనేక కర్తలు దేహము ఒక కర్త వాగేంద్రియమో కర్త మనస్సు ఒక కర్త ఇలాగే అనేక కర్తలు కలిసి ఒక క్రియ సిద్ధిస్తుంది కాబట్టి ఉపదేశకర్త కూడా అనేకమే ఒకడు కాదు ఉపదేశకర్త ఒకడు కాదు ఎందుకంటే దేహము వాక్ము మనస్సు ఇవన్నీ ఉంటాయి ఉపదేశంలో కాబట్టి ఉపదేశకర్త కూడా ఒకటి కాదు ఒకటి కాదు కనుక ఆ అనేక ఆత్మలలో దేనిని ఉద్దేశించి నీవు ప్రశ్నను వేయుస్తున్నావు అనే అభిప్రాయం ఆ ప్రశ్న యొక్క అభిప్రాయం అది కష్టోద్యోభవతి అంటే వీడు ప్రశ్న ఎలా వేస్తున్నాడు అద్వైతం అంటే ఉపదేశము పొసగదు ఎందువల్ల ఉపదేశము చేయివాడు ఉపదేశమును పొందువాడు అనే తేడా లేకుండా అయిపోతుంది కదా అని ద్వైతం అట్టబెట్టడం కోసం ప్రశ్న వేశాడు సరే పోలేదు అలాంటి పెట్టు నువ్వు చెప్పు ఉపదేశము చేయువాడంటే ఎవరు ఒకడా ఒకడు కాదుగా ఉపదేశము చేయువాడు ఒకడు కాదుగా ఎందుకని ఉపదేశము ఒక క్రియ క్రియ అంటే అనేక కారక సాధ్యం అవుతుంది కాబట్టి ఉపదేశం అనే క్రియ దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి అహంకారము ప్రజ్ఞానము ఇంటే సాధ్యమైంది కాబట్టి ఉపదేశకర్త ఒకడు అన్ను అంటున్నావు ఏ ఒకడు ఇంకా స్వీకరించే శిష్యుడు వాడు కూడా ఒకడని నువ్వు లెక్కేసావు ఏ ఒకడు ఉపదేశమును స్వీకరించుటా అంటే దానికి అనేక కారక సాధ్యమైన క్రియ ఏ ఒకడు కాబట్టి చూడండి అద్వైతమును ఒప్పుకుంటే ఉపదేశమును చెప్పుట గ్రహించుట పొసగదు అన్ను కదా ద్వైతాన్ని ఒప్పుకుంటే అసలే పొసగదు కష్టోద్యహ ఎవరిని వేస్తున్నావు రాను ప్రశ్న అసలే పొసదు అక్కడ కూడా నువ్వు ఏదో ఒక వ్యవస్థ చేసుకోవాలి ఆ అంశంలో ఆ రకంగా ఉపదేశము నడిపించాలి అక్కడ ఉపదేశకర్త అనేవాడు ఒకడు స్థిరపడి ఉపదేశమును స్వీకరించి ఒకడు అనేవాడు స్థిరపడి ఉపదేశం ఉండదు ఇప్పుడు మీరు ఆలోచించండి గురువు ఉపదేశం చేశాడు వీటి శిష్యుడు ఉపదేశం తీసుకున్నాడు ఏదో జపం ఏదో చేశాడు స్వర్గానికి పోయాడు ఆ జప పుణ్యం వల్ల ఇప్పుడు స్వర్గానికి వెళ్ళిన వాడు ఉపదేశం తీసుకున్నవాడు ఒకటేలా అవుతాడు ఎందుకంటే ఉపదేశం తీసుకున్నవాడు ఎవడు దేహాభిమానం ఉపదేశం తీసుకున్నాడు దేహం ఎక్కడే ఉంటుందో స్వర్గానికి మరొకటి పోతాడు ఇప్పుడు నువ్వెవడో ఉపదేశమును గ్రహించిన శిష్యుడు ఎవడో చెప్పు నువ్వు తెలుసు నువ్వు నువ్వు వీడు ఉపదేశమును గ్రహించిన శిష్యుడు అని చెప్పు దేహమైన శిష్యుడు అంటావా స్వర్గానికి పోయింది ఎవడు శిష్యుడు కాబట్టి ఉపదేశమనే క్రియ అనేక కారక సాధ్యము కనుక ఒక గురువు ఒక శిష్యుడు ఒక విశిష్టమై ఒక ఫిక్స్డ్ గురువు ఒక ఫిక్స్డ్ శిష్యుడు అనే వ్యవస్థను నువ్వు నిర్వహించలేవు బ్రహ్మైకత్వంలో కూడా బ్రహ్మ ఆత్మ కనుక గురువు వేరు శిష్యుడు వేరు అని నిర్వహించటం అసలే కుదరదు అయితే అలా నిర్వహించలేకపోవడం మీకు అంగీకారమేనా అంటే మాకు అంగీకారమే శిష్యుడు గురువు వేరుగా లేరు అనే మాట మాకు అంగీకారమే ఏకస్మిన్ బ్రహ్మణి నిరుపాధికే నోపదేశ నోపదేష్ట నేశ్రహణ ఫలం నేను ఆ ముఖ్యమాలలో వాక్యం చూపించాను మీకు ది నెగేషన్ ఇస్ ది హయ్యెస్ట్ నాలెడ్జ్ ఇప్పుడు బ్రహ్మలో మీరు ఉపాధులు పెడితే ఓ ఉపాధిని బట్టి అవుతాడు ఇంకో ఉపాధిని శిష్యుడు అవుతాడు నిరుపాధిక బ్రహ్మని మీరు తీసుకుంటే ఉపదేశం చేసేవాడు వేరే లేడు ఉపదేశం పొందేవాడు వేరే లేడు ఉపదేశము యొక్క ఫలము మోక్షం కూడా వేరే సపరేట్గా లేదు ఏం లేదు ఉపదేశం అనే క్రియ కూడా కల్పితమే అంతా కల్పితమే అసలు క్రియ క్రియా మాత్రము కల్పితం క్రియా చలనం అనేదే కల్పితం తస్మాత్ ఉపనిషదాంచానర్థక్యం ఇచ్చేతత్ అభ్యుపగతమేవా ఏమన్నా మీరు ఇవన్నింటినీ నెగెక్ట్ చేస్తే మీరు ఉపనిషత్తును కూడా నెగెక్ట్ చేయాల్సి ఉంటుంది అంటే మాకేమో అభ్యంతరం లేదంటున్నారు మేము అంతటా అందానికి మేము సిద్ధపడి ఉన్నాము ఇప్పుడు శాస్త్రము సార్థకమా వ్యర్థమా అని ఇదిగో పూర్వపక్షం ఇప్పుడు అద్వైతికి శాస్త్రం వ్యర్థం అంటాడు ఎందుకు వ్యర్థము అవును గురువు శిష్యుడు ఒకే ఆత్మ జీవుడు ఈశ్వరుడు ఒకటే కాబట్టి శాస్త్రము వ్యర్థము అది స్పష్టంగా తెలుసుకోవాలి ఎవరికి శాస్త్రం జీవుడు ఈశ్వరుడు ఒకటే అయితే శాస్త్రం ఎవరికి శాస్త్రము వ్యర్థము శంకరుల్ని ఇది ప్రశ్న అడుగుతారు అంటే శంకరులు అంటారు చూడు ఈ సమస్య నీకు నాకు సమాధానం నేను ఎందుకు సమాధానం చెప్పాలంట ఈ సమస్య శాస్త్రము వ్యర్థము సమస్య నీకు నాకు సమానం నేనే సమాధానం చెప్పాలి అంటారు అంటే వాడుంటాడు నీకు నాకు సమానం ఎలా అయిందా నీ అద్వైతంలోనే శాస్త్రము వ్యర్థం అవుతుంది మా ద్వైతంలో వ్యర్థం కాదు అంటే ఎందుకు వ్యర్థం కాదు నువ్వేం చేస్తావు శాస్త్రం ఏంటి అంటే ఈశ్వరుణ్ణి భక్తితో ఆరాధించుతా జీవుడు వేరు ఈశ్వరుడు వేరు ఆరాధిస్తే ఏమిటవుతుంది వైకుంఠానికి వెళ్తాడు వైకుంఠంలో ఏమవుతాడు ఈశ్వరులతో సమానమైన రూపాన్ని కలిగి జీవన్ముక్తుడు అయిపోతాడు అప్పుడు శాస్త్రం చదువుకోవాలా ఇంకా అక్కర్లేదు వ్యర్థమైందిగా శాస్త్రం వ్యర్థమైందిగా కాబట్టి శాస్త్రం వ్యర్థం నీకు తప్పదు నాకు తప్పదు నాకెల్లాగా తప్పదు వీడు అజ్ఞానం చేత నేను బ్రహ్మ జీవుడు బ్రహ్మ కంటే భిన్నంగా ఉన్నాను అని అనుకుంటాడు శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాడు భేద దృష్టి కలిగిపోతుంది బ్రహ్మభిన్నుడుగా నిలిచి ఉంటాడు ఇంక ఇప్పుడు శాస్త్రం ఏమైంది వ్యర్థమైందిగా మాకు వ్యర్థం అవుతుంది నీకు వ్యర్థం అవుతుంది శాస్త్రం వ్యర్థం అనేది అందరికీ సమానం ఎందుకంటే మీరు కారు కొనుక్కోవడం కోసం కారుకి సంబంధించినటువంటి కథలు పేపర్లు ఫోల్డబ్సు షు అవన్నీ చదువుతారు ఏదో ఒక కారు డిసైడ్ చేసుకుని కొనేస్తారు ఆ తర్వాత ఈ కట్టలన్నీ అవుతాయి వేస్ట్ పేపర్లో పారేస్తారు అదే దోటో కూర్చుంటారా వ్యర్థమైపోతాయి కదా అది ఇంకో కావాలంటే వాడికి ఇచ్చేస్తారు కాబట్టి శాస్త్రం వ్యర్థం అవటం అన్నది నీకు అందరికీ సమానమే నేనే మీకు సమాధానం చెప్పాలి అని అంటారు ఇంతకీ ఉపనిషత్తులు ఏం చెప్తాయి ఉపనిషత్తులు ఇవి నేను సాధకు జిజ్ఞాసు ఆత్మజ్ఞానము బ్రహ్మ జ్ఞేయము తెలియదగ్గది బ్రహ్మ ఈ జ్ఞానం ఈ ఉపనిషత్తుల సహాయంతో వీడు నేను బ్రహ్మ కంటే భిన్నంగా లేను అని తెలుసుకుంటాడు తెలుసుకుంటే వీడే బ్రహ్మ అయిపోతాడు ఉపనిషత్తులు కూడా బ్రహ్మలో కలిసిపోతాయి ఇంక ఇప్పుడు ఉపనిషత్తులకి లేదు కాబట్టి అవి వ్యర్థమైపోతాయి ఇంకొకరికి ఉపయోగపడతాయి వీడికైతే వ్యర్థమైంది కాబట్టి అల్టిమేట్గా ఎత్ర అవేదా భవంతి ఏ జ్ఞానావస్థ అది సుశుప్తిలో చెప్పారు కానీ సుశుప్తిలో ఈశ్వరత్వంలో కలిసి ఉంటాడు కదా జ్ఞానంలో కూడా వేదములు అవేదములు అయిపోతాయి ఎత్ర పిత అపిత భవతి మాత అమాత భవతి వేదా అవేదాభవంతి దేవా అదేవాి దేవతలు ఏముండరు నువ్వే దేవతలు ఇంకా దేవతలు ఉన్నారు కాబట్టి ఉపనిషత్తులు జ్ఞానమును పొందినప్పుడు వ్యర్థములగుట అనేది ఉంది అలాగా అది మాకు అంగీకారమే అని మేము ఒప్పుకుంటాము ఉపాధుడైన అద్వైతర తెలుసుకున్నప్పుడు ఉపదేశము లేదు ఉపదేశించి వాడు లేడు ఉపదేశమును పొందుట వలన ఫలము కూడా బ్రహ్మ తెలిసినందు వలన ఉపనిషత్తులు చేయదగిన పని ఆత్మజ్ఞానము సిద్ధించినది కనుక ఇక ఉపనిషత్తులతో కూడా పని ఇది మాకు అంగీకారమే అట్లుగాక అంటే బ్రహ్మ తెలియనప్పుడు అనేకములకు సాధనముల కర్త ఇత్యాది ద్వారా సిద్ధింపజేయబడే ఉపదేశమనే క్రియ వ్యర్థమని ప్రశ్నిస్తున్నవా వ్యర్థము కాదు ఎందుకంటే ఆత్మజ్ఞానము కలుగుకముందు ఆత్మోపదేశము ఆవశ్యకమని నీతో సహా ఆత్మవాదులందరూ అంగీకరించే విషయమే ఇప్పుడు ఉపదేశం వీడికి జ్ఞానం కలిగింది ఆత్మజ్ఞానం కలిగింది అంటే పరబ్రహ్మ కంటే నేను భిన్నంగా లేను అనే సాక్షాత్కారాన్ని పొందాడు ఇప్పుడు ఇంకా వీడికి ఉపదేశం పేయాల్సిన పని అయిపోయింది ఇప్పుడు మీకు సాంగతి చెప్తా మందులు వేసుకొనుట ఎందులకు అంటే మందులు మానివేయుటకు అని సమాధానం ఇది మోడర్న్ అలోపతిలో అంతటా వర్తించదు బట్ మోటోన్ అలోపతిలో మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఆ రోగాన్ని అలా మేనేజ్ చేసుకుంటూ ఉండదు మేనేజ్ చేయటమే తప్ప అదేం పోయేది కాదు పెట్టేది కాదు అలా ఉంటుంది ఉన్నప్పుడు న్యూసెన్స్ కలిగిస్తుంది ఆ న్యూసెన్స్ వాల్యూ తగ్గించడం కోసం ఏదో ట్యాబ్లెట్ ఏదో నింపుతూ ఉంటాడు ఎప్పటివరకు అంటే కాలం మింగ వీడు పోయిన తర్వాత ఓ బుట్టలో ఉంటాయి సీసాలు ట్యాబ్లెట్ అవన్నీ తీసుకెళ్ళి ఒకరు వారుస్తారు వాళ్ళు ఎవరో వారేస్తారు ఉండదు కదా పింపితో ఉండడమే నో సిమ్టమ్ నో మెడిసిన్ కాబట్టి మందులు వేసుకోవడం దేనికి మందులు మానేయడం కోసమే మందులు వేసుకోవడం అంతే కదా మందులు వేసుకోవడం కోసం మందులు వేసుకోరు మందులు మానేయడం కోసం మందులు వేసుకుంటారు ఉపనిషత్తులు చదవడం దేనికి ఉపనిషత్తులు చదవడం మానేయడం కోసమే ఉపనిషత్తులు చదవరు ఎప్పుడు మానేస్తారు ఆత్మజ్ఞానంగా మీరు ఇప్పుడు మానేస్తారు ఈ భక్తులు ఉన్నారే భక్తులు ఉంటారు భక్తులు అంటే గీతాభక్తులు కాదు మూర్ఖభక్తులు ఈ పూజ ఎంతకాలం చేస్తామంటే శాశ్వత కాలం చేస్తామంటాడు వెరిమోహం శాశ్వత కాలం అనేది ఏదీ లేదు కాలము కూడా నువ్వు నిద్ర లేనప్పుడు నిద్ర లేచినప్పుడు పుడుతుంది నువ్వు నిద్రపోయినప్పుడు విలీనమైపోయి మీలోనే విలీనమైపోయింది శాశ్వత కాలం అనేదే లేదు ఉడికే సెంటిమెంట్ మేము అలా బతుకున్నంత కాలము అలా పూజలు చేసే ఉడికే సెంటిమెంట్ విష్ణులోకం వెళ్ళినా కూడా మేము పూజలు చేసుకుంటూనే ఉంటాము అప్పలాచార్యుల గారు ఒక ఆయన ఉండేవారు చాలా గొప్ప విద్వాంసుల రామాయణంలో మంచి ప్రతిష్ట కలవారు నేను చదివాను ఆయన పుస్తకం రామాయణ చాలా బాగుంటుంది చాలా మంచి విద్వాంసుల ఆయన ద్వైతవాది అయినప్పటికీ అద్వైతం అంటే ప్రేమ అంటే మర్యాద చేస్తారు మరో ఆయన పెద్ద ఆయన ఉన్నప్పుడు రామాయణ ప్రవచనాలు ప్రసిద్ధి ఇప్పుడంటే మీకు ఇంకా మిగతా వాళ్ళు ఎవరిలో వచ్చారు చాగరటి గారు వారు వచ్చారు ఇప్పుడు వీరు ప్రసిద్ధులు అప్పట్లో అప్పల అప్పల అప్పలాచారులు కాదు ఏదో ఉంది ఆయన శ్రీభాష్యం అప్పలాచారులు కాదు ప్రసిద్ధి ఆయన దేహత్యాగం చేశారు ఆయన రామాయణాన్ని వినే ఒక భక్తుడు ఒక ఆయన ఆ భక్తుడు నన్ను కలిసి అయ్యా ఆ పొలాచారిన గారు దేహత్యాగం చేశారండి అవునుండి విన్నాను అలా మహాపురుషుడు రామాయణానికి మంచి ప్రతిష్ట ఏమండి వైకుంఠంలో ఆయన ప్రవచనం చేస్తూ ఉండి కదా ఈ చేస్తూ ఉండి అంటే అవునుండి వైకుంఠంలో ప్రవచనం చేస్తూ ఉండి నేను అన్నాను ఈయన మనస్సు కష్టపెట్లు నేను అన్నాను అంటే వైకుంఠం వెళ్ళినా ఇంకా ప్రవచనం చేస్తూ ఉండడం వీళ్ళందరూ ఇలా కూర్చొని వీళ్ళు ఉండడం అని భక్తులు ఎలా మాట్లాడుతారు బట్టి ఏ ఉపదేశమైనా తెలియక ముందు అవసరం తెలిసిన తర్వాత వ్యర్థం అది అంతతో సమానమే అది మాకు అంగీకారమే తస్మాత్ ఉపనిషదాం ఆనర్థక్యం ఇచ్చేత అభ్యుపగతమేవ దాని అనేక కారక విషయానర్థక్యం చోద్యతే ఈ తర్వాత క్లాసులో చూద్దాం ఇంకా చాలా టైం ఉంది కొంచెం అలసటగా ఉందనిపించింది ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యతే పూర్ణశ పూర్ణమదయ పూర్ణమైవశిష్యే శాంతి శాంతి శాంతి హరి హిం శ్రీ గురు దేవ నమ హరి హే ఓం ద్రీకృష్ణార్పణ వస్తువు ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్రాహ్మణం ఏటో ఒకసారి అనుకుంటే ఇది రేపు అయిపోతుంది ఇలా పుస్తకం ఉషస్త వరసలో ఉషస్తుందా కహోలా ఉందా ఉషస్తే ఉండుంటుంది ఓకే మనం ఇప్పుడు అజాతశత్రులు చదువుతున్నాము తృతీయాధ్యాయంలోకి వెళ్తే ఉషస్తను కహోళ ఉన్నాయి వలసలో ఉన్నాయి ముందు ఉషస్థ చదివి తర్వాత కహోళ చదివి రేపు ఈ బ్రాహ్మణం పూర్తవుతుంది అందరూ స్వీట్ తీసుకోండి